హరి ఓం శ్రీపతి స్మృతి రామాదశంకర లోక శంకర విశ్వసిలం జగత్మేత మహనుమందే జాగ్రత్ స్వప్న సుషుక్ ప్రపంచమే ప్రకాశతే బ్రహ్మాహమి ప్రముఖ్యే అదే సర్వర్గా సర్వే ర కర్మబంధ ప్రము నాకెప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అంటే లోకాన్ని చూస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు వేదాంతాన్ని అధ్యయనం చేసి వాళ్ళ యొక్క ప్రవృత్తి చూస్తే కొంచెం ఆశ్చర్యపడు లోకంలో ఈశ్వరుణ్ణి అందరూ అన్వేషిస్తూ ఉంటారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూనే ఉంటారు ఈశ్వరుణ్ణి కాదనేమి అనరు అయితే ఆ ఈశ్వరుణ్ణి అనేక రూపాలలో అన్వేషిస్తారు ఎవరితో వచ్చిన రూపాల్లో వాళ్ళు అన్వేషిస్తారు నేను మొన్న ఏదో ఏదో న్యూస్ అయితే ఒకటి జరుగుతూ ఉంటుంది దులియా అనే ఒక దేశము కదా సౌత్ అమెరికా చాలా హై ఎలివేషన్ లో ఉండే దేశము ఇంకా పర్వత ఉంటాయి అక్కడ క్యాపిటల్ నుంచి ఇంకొక రోడ్కు వెళ్లే రోడ్డు దొరుకుతుంది ఆ రోడ్డుకి బెస్ట్ రోడ్డు దొరికితే ఎందుకంటే పర్వత క్షేత్రాలుగా ఉంటుంది ఇటు పక్కన జాగ్రత్తలైతే కొన్ని వందల అడుగుల లోటుకి పడిపోతుంది అటువంటి రోడ్లు కొంచెం ఉత్తర కాశీ ఎక్కడా హిమాలయాల్లో ఉన్నాయి హిమాలయాల్లో ఉన్న రోడ్ల కంటే కూడా ఎక్కువ డెలివీలస్ రోడ్డు అండ్ ఇది డెత్ రోడ్ అంతే చాలా మంది అనేక మంది మెడికల్స్ ఆ విధంగా పడిపోయి వేయాల పడితే ఎంతమంది చదిపోయిన సందర్భాలు ఉంటాయి ఆ రోడ్డు వెళ్ళి ముందు కుడివైపున ఒక శివాది ఉంది ఒక దేవత ఏదో ఉంది ఒక క్రిస్టియన్ నేషన్ కాలం నుంచి సివిలైజేషన్స్ ఉంది ఇంకా సివిలైజేషన్ ఏదో ఉన్నాయి ఈ స్పెయిన్ పీపుల్ నుండి మార్చి కూర్చోబెట్టారు సో ఆ సిం దేశంలో దేవత ఆ దేవత ఏదో పేరుంది పంచనామాన దేవత ఆ దేవత సినిమా ఉంటుంది ఆ దేవతని పూజిస్తాడు ఆ రోడ్డు ఎక్కి ఉంటాం ఎందుకంటే ఆ రోడ్డు మీద బయటపడితే ఆ దేవతకి ఎలా పూజిస్తారంటే ఆల్కహాల్ అదైతే షాంటైన్ అంటారు ఆ షాంటైన్ బాట్ లో ఓపెన్ చేసి చుట్టూ ఇలా తల్లి మనం గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసినట్టుగా వాళ్ళు షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసి చుట్టూ తరుగుతారు తర్వాత కోకో లీల్స్ నైవేద్యం పెడతారు ఎందుకంటే అక్కడ మెలీయాలో కోకో లీల్స్ వాళ్ళకి పెద్ద పంటది వాటి నుంచి కుకేన్ వస్తుంది ఆ యూల్స్ నైర్వేద్యం ఈ షాంపెయిన్ బాటిల్ చుట్టూ తల్లి జగం పెట్టుకుని బయట పెడతారు సో లోకంలో సర్వత్రా మానవులు ఏదో ఒక రూపంలో ఇన్స్టర్ అలా చూస్తూనే ఉంటారు ఇక్కడ మనవాళ్ళు ఏ మనిషమ్మ కట్ట మనిషమ్మ తెలంగాణలో ఎక్కడైనా కట్ట ఉందంటే అక్కడ మనసమ్మ కట్ట అంటే చెరువు కట్ట అని మనిషమ్మ అలాగే ఈ సార్ శివకు వెళ్తే మర్రిదమ్మ పల్లాలమ్మ ఆ తర్వాత మూకాలమ్మ విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి వెళ్తే మూకాలమ్మ సో మనం దేవుళ్ళనే అవధిస్తూనే ఉంటారు అందరూ కూడా పగ చదువుకునే వాళ్ళు అయితే సంస్కృతం పేర్లు పెట్టి అరాచిస్తారు దుర్గా అంటారు లేకపోతే కాళీ అని భద్రకాళి అని భగవతి అని ఇటువంటి సంస్కృతం పేర్లు పెట్టి అరాచిస్తారు చదువుకోని వాళ్ళు అక్షగ నీరు పేర్లతోటి వీళ్ళు అరాచిస్తారు ఈ అక్షద సంస్కృతంలో కొన్ని మూలాలు ఉంటాయి మహిసమ్మ అంటే మహిషాసురనికి వచ్చిన పాటలు మహిషాసు మర్దిని చేసినామే అనే దానికి మహిసమ్మ అని వచ్చింది సో ఈ విధంగా ఈశ్వరుని ఏదో రూపంగా అలాచించటం అలాగే వైష్ణవులైతే చాలా గంభీరంగా బాష్మూలైన అలంకారాలను ఆ దేవునికి అలంకారాలు ఎక్కువ చేసేస్తాను తమకి తాము చాలా ఎక్కువగా అలంకారాలు చేస్తుంది చాలా చాలా పెద్ద వస్తువున చాలా ఎక్స్పార్టిక్ గా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు వైష్ణవు ఇంకా సేవులు లింగాయత్తులు శరుగులు కాశిపత్రులు ఏ గురించి వీరు కొంచెం బండగా ఆరాధిస్తారు బతి చూస్తే కొంచెం హార్ష్ కైండ్ ఆఫ్ వర్షిప్ నెలకు ఉంటుంది ఈ విధంగా ప్రపంచంలో అవి వైదితులండి సో ప్రపంచంలో మానవాళి ఈశ్వరుణ్ణి దృశ్యము మనకు ఆకాశిస్తారు అది నేను కొదొచ్చుకున్న పాయింట్ శంకరులు వేదాంత బీండిలో ఒక ప్రతిపాదన చేస్తారు దృశ్యం పదార్థం అని మొదలు పెడతారు ఇది వేదాంత లీ నాలుగో లైన్లు ఇది వేదాంతి మూడు లైన్లే ఉంటుంది తర్వాత వస్తుంది దృగ్బ్రహ్మాన్ని ముందు ఏమంటారంటే మృదృశ్యం బ్లౌన్ పదార్థం రెండు కేటగిరీలు ఉన్నాయి దృక్కు దృశ్యము ఇంక మూడోది లేదు దృక్కు దృశ్యము రెండే ఉంటాయి వేదాంతం యొక్క ప్రక్రియ దృగృశ్య ప్రక్రియ ఇది మయ్యాయుడు విశేషిస్తున్న కావ్యకారణ ప్రక్రియ మీద పడతారు వాళ్ళు జగత్తు కార్యము జీవుడు కూడా కావ్యమే పరమాత్మ కారణము అని వాళ్ళు ఆ సరే వేదాంతులు కార్యకారణ ప్రక్రియ మాట్లాడినా వేదాంతుల యొక్క ఫోకస్ కార్యకారణ భావం మీద ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు వీళ్ళ ఫోకస్ అంతా కూడా దృక్దృష్ట వివేకం ఇవ్వడం రెండో ఉన్నాయి దృక్కుల దృష్ట్యా దృక్కుల్లో చూసేవాడు చూసేవాడు ఎవరండి మిమ్మల్ని యావో చూసేవాడు ఎవరు నివేణ ఏ అర్థం చూసేవాడు చూసేవాడు అర్థం అదే అర్థం తెలుసుకునేవాడు ఎవరండి అసలు ఆ ప్రశ్న మీరు అడగాలంటే ఒత్తికే వేయాలి తెలుసుకునే వాళ్ళు ఎవరైతే మీరే తెలుసుకునేవాడు తెలియకునేది మీరు తప్ప ఇతరము స్వర్గము తెలియగలేదు దృశ్యము రెండే ఉంటాయి కాదని నీకుంటా ఏంటి మూడేళ్ళు ఏంటో చెప్ప నేను తెలియబడే వాళ్ళే పడతాను దేవుడు తెలియబడే వాళ్ళు పడతాడు స్వర్గము తెలియని లేకుంటము తెలువబడేది అవుతుంది తరుణము తెలియబడేది అవుతుంది మీరు తెలుసుకునేవాడము ఎందుకే దృశ్యం ఇప్పుడు మానవాళ్ళు దేవుడిని దృశ్యంలో వెతుకుతూ ఉంటుంది దృశ్యంలో వెతుకుతుంది దేవుణ్ణి ఆ వెతికేపు ఆ దేవుణ్ణి తమ సంస్కృతి సోషల్ అండ్ సోషల్ కండిషన్స్ అండ్ వెగర్ కండిషన్స్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వీటన్నిటి చేత ప్రభావితమై అదే పద్ధతిని కల్పించి ఆ విధంగా ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు నేను గమనించాను ఇండియాలో బుద్ధుడు నార్త్ ఇండియన్ ఫ్లేస్ ఉంటుంటాయి నార్త్ ఇండియా ఉంటే బుద్ధుడికి నార్త్ ఇండియన్ ఫేస్ ఉంటుంది మీరు థాయిలాండ్ ఆ థాయి ఫేస్ ఉంటుంది చైనాలో బుద్ధుడికి చైనేసి వాళ్ళని పోను ఉంటాడు అపిల్లి ఆ రకంగా చైనేసి వాళ్ళని పోను ఉంటాడు కంబోడియా అయితే ఆ బుద్ధుడికి కంబోడియన్ చేసి ఉంటాడు కంబోడియాలో బ్రహ్మణువులు నారా చూస్తారు ఆ బ్రహ్మణువుడు కూడా కంబోడియన్ చేసుకుంటూ ఉంటాడు ఇండియన్ తెచ్చుకుంటూ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలాగే నేను మీరు సపోజ్ బ్రెజీలియా అక్కడికి వెళ్ళారనుకోండి అక్కడ క్రైస్ట్ బ్రెజీలియన్ ఫేస్ కలిగి ఉంటాడు అది యూరోప్ వచ్చాననుకోండి క్రైస్ట్ కు యూరోపియన్ ఫేస్ ఉంటుంది మరి యూరోపియన్ లో కూడా ఇటాలియన్ ఫేస్ ఉంటుంది ఇటాలిలో రోమ్ లోను అక్కడ ఇటాలియన్ ఫ్లేస్ విశ్వంలోని పోస్టు మొత్తానికి మొత్తానికి ఆ విధంగా ఎవరి కలిసారు ఫరిక్ కండిషన్స్ అంటే కిబిటల్ బుద్ధితో ఉన్నాడు అనుకోండి బాగా షాలులో ఎన్ను కట్టుకుని ఉంటాడు వేరే నార్త్ ఇండియా బుద్ధితో అందుకున్నాడు ఎగి బుద్ధిగా ఉన్నాడు అనుకోండి ఒక అడుగు మీద వేసుకుంటూ ఉంటాడు అలాగా సో వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనం ఆధారించే దేవుని యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారిస్తూ ఉంటాయి ఇప్పుడు మన సౌత్ ఇండియా వచ్చేదనుకోండి దేవతలందరూ కలిసి కొట్టి పేరును కట్టుకుంటారు తర్వాత దేవుళ్ళు పంచి పంచు అది పెద్ద పెద్ద డాక్టర్ వైష్ణువులైతే పెద్ద డాక్టర్ పంచి కట్టుకుంటారు విష్ణువు ఈ రాయటానికి విష్ణు అలాంటి పంచి కట్టుకుంటాడు అందుకోసం మేము అలాంటి పంచి కట్టుకుంటున్నా ఉంటాం నేనున్నాను వీళ్ళు అలాంటి మంచి కట్టుకుంటున్నారు కాబట్టి విష్ణువుకి అలాంటి పంచను కట్టబెడుతున్నారని నేను అన్నాను అది విష్ణుని చేస్తూ ఉంటాను సో ఇది వల్ల దేవుడిని దృశ్యలో వెతుకుతూ ఉంటారు ఓకే ప్రపంచమంతా అలాగే వెతుకుంటా అయితే నా సమస్య నాకు సమస్య ఈ సమస్య నాకు వచ్చి ఈ సమస్యను ఎలా దర్శకుంటాలో నాకు ఒక అండర్స్టాండింగ్ కాలేదు ఆ సమస్య ఏంటంటే నేను వేదాంతులము పెద్ద పైకి ఎక్కి పెద్ద బాగుంటే ఎత్తి పెడతారు ఒక జెండా వేదాంతంలో బోధకులను ఆచార్యులము అని కూడా చెప్పుకుంటారు చెప్పుకుని దేవుణ్ణి దృశ్యంలో ఆరాధిస్తారు ఎందుకంటే వేదాంతానికి మతానికి మౌలికమైన ధేదలు ఏమిటంటే మతము దేవుణ్ణి దృశ్యంలో ఆలోచిస్తుంది ఉపనిషత్తులు వేదాంతము దేవుణ్ణి దృప్తిలో ఆరాధిస్తారు దృశ్యంలో ఆలోచిస్తారు అసలు దృక్తిలో వీళ్ళు ఎందుకంటే వీళ్ళ సమస్య ఎక్కడొస్తుందంటే దృక్ దృశ్యా ఉందనుకోండి దృక్కు చేతనము దృక్కు గెలము దృక్ చే దృశ్యము అనేకము దృక్ అవికారి దృశ్యము వికారి మార్పులు జరుగుతూ దృక్కు కాలమునకు అతీతము దృశ్యము కాలమునకు దగ్ధమై ఉంది నామరూపములకు అతీతంగా ఉంటుంది దృశ్యము నామరూపాత్మకంగా దేశపరిచే దాన్ని కలిగి ఉంటుంది దృక్ ఏకము దృశ్యము అనేకము దృక్ శాశ్వతము నిత్యము దృశ్యము అశాశ్వతము అనిత్యము నిశ్వతము ఇప్పుడు నేను దేవుడు ఏర్పడిందని చెప్పండి Where do you want to worship our self for God ఎటు నాడుకు మనిషి సరిస్పర్ధ దృశ్యంలో వెతకాలనుకుంటున్నారా దుర్కులో వెతకాలనుకుంటున్నారా గురుకుల మీరు విషయం జ్వరం నీ దేవుడు జ్వరమా చేతనమా చేతులో వెతడు ఇది ఎలా అంత ప్రక్రియ అందుకనే మృదు జనము కొడుకు మృదు పెట్టం స తండ్రి గవ నుండి దగ్గరికి వెళ్ళి తెల్లం పెట్టాడుగా తండ్రి సూచనగా సంబోధించి మాకు పరమాత్మ నుంచి బోధించు అని కోరున్నాడు ఆ కొడుకులు చాలా చిత్రమైన కొడుకులు అలాంటి కొడుకులు ఇప్పుడు కనపడవు చాలా అభివృద్ధిగా కనపడతారు తస్మాత్వం ఆ కొడుకును ఉద్దేశించి ఆ వద్యుడు తండ్రి మాట చెప్పాడు అందరూ ప్రాణం చక్షు శ్రో బ్రహ్మ నోవా చూసిన పూసుకో అన్న అంటే దేహము ప్రాణ మన వాచ వాచ అని పంచకోశాలను నిర్దేశించి అక్కడ ఉంటాడు దేవుడు మెతుక్కోవాలని ఎలా మెతుక్కోవాలని చెప్పాడో కానీ ఏడు దేనికి ఉపనిషత్తులలో చెప్పారు తప్ప హౌ టు సెర్చ్ చెప్పారు తప్ప వాటి సెర్చ్ చెప్పలేదు ఏమిని వెళ్ళడానికి చెప్పలేదు ఎలా వెనగాలో చెప్పారు ఎందుకంటే దేవుని వెళ్ళడానికి చెప్తే అది ఇంకే కాకుండా పోతుంది అది నేను వెతికి ఆన్వేషించుకోవాలి పురాణాలను చెప్పినట్టుగా విష్ణువుని వెతుక్కో శివుని వెతుక్కో అలా చెప్పలేదు వీళ్ళు ధ్యానంలో మరి అదే వెతుక్కుంటారు దేహత్యాగం చేసిన తర్వాత వెళ్తున్న దానికి వెళ్ళి దేవుని కోసం వెళుతున్నాడు వెతుక్కుంటాం విష్ణువును వెతుక్కుంటూ పోతున్నాడు అంటే వాడు ఏం వెతుక్కుంటున్నానో వాడు ముందు వెళుతున్నా అన్నమాట అరే ఉపనిషత్రంలో అవ చెప్పరు నువ్వు వెతకాల్సింది ఎలా వెతకాలో చెప్తాడు తప్ప ఏమి ఎక్కడ వెతకాలో చెప్తారు దృక్కులు వెతుక్కో అదే ఆ శ్లోకం నీ లోపలే నువ్వు ఆ బ్రహ్మను వెతుక్కో ఏమండి ఎలా వెతుక్కోలో చెతారు వేలు చెప్పడు ఎలా వెతుక్కోవాలి మీ అనుభవములను నేను పరిశీలన చేయి అనుభవాలను పరిశీలిస్తే ఈ అనుభవములు అనేక ఉంటాయి ఉద్యమం నిద్రలైతున్న మొదలుకునే అన్ని అనుభవాలే ఎవో అనుభవాలు ఉంటాయి కాబట్టి మీకు నీ అనుభవములను మూడు రాష్ట్రులుగా ఒకటి జాగ్రత్త అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఎలా కలుగుతాయి మనస్సు ఇంద్రియముల ద్వారా వ్యాగ్ర అవస్థ ఏమి అనుభవాలు కలుగుతూ ఉంటాయి కేవలం స్వప్నావస్థ స్వప్నము కళ అంటే అనుభవాలు కలుగుతాయి అదేలా కలుగుతాయి కేవలము మనస్సు ద్వారా అనుభవాలు కలుగుతాయి ఇంద్రియ గుణ యొక్క పాత్ర ఏమీ ఉన్నది ఇది తర్వాత సుశుక్తి అంటే మనస్సు కూడా నిద్రపోతుంది అప్పుడు ఏ అనుభవం లేని అనుభవం అదే అనుభవం ఏమి లేని అనుభవం ఇది ఎలాగంటే బాగా చక్కగా వెలుగు ఎలుపురిగా ఉన్న రూమ్ లో నిలుగులో ఉన్నాడు ఆ రూమ్ లో అదే ఒక అనుభవం ఈ లైట్ బాగా డల్ అయిపోయి బాగా డల్ ఫస్ట్ షో సినిమాకి వెళ్తే మ్యాక్సిమో సినిమాకి వెళ్తే తలుపులన్నీ వేసే కట్టనలు వేసేసి సినిమా ప్రారంభించే నుండి ఎలా ఉంటుంది చీకటి చీకటిగా డబల్గా ఉంటుంది కనపడి కనపడలేసుకుంటుంది అది రెండవ అనుభవం కట్టికి చీకటి దీపాలను పూర్తిగా అది మూడవ ఏది కనపడని అనుకూలం అంటే అన్ని స్పష్టంగా కనపడే అనుకూలము మసట మసటగా కనబడే అనుభవము ఏది కనబడని అనుభవము అలాంటిది జాగ్రత్త స్వప్న సుసూప్తి అనుభవము ఉండాలంటే మీకు మూలలో ఒక ధాతువు ఉండాలి ధాతువుల మన పక్క ఉన్నాయి ధాతు అంటే నగరాలకు ధాతు వేసి బండాలి వస్త్రములకు ధాతులు తక్తి అలా తీసుకోండి మొదలైన వాటికి ధాతులు నీరు అనుభవములకు ధాతులు ఎర్రూక తెలివి తెలివి లేకుండా అనుభవం కలుగుతుందా తెలివి ఉంటేనే అనుభవం కలుగుతుంది ఈ తెలుగులో అనుభవం ఉంటుందా ఉండదు ఎందుకంటే అది జడము చేతనము కాదు ఆ చేతన తెలుగు కూడా చైతన్య ఉండాలి అప్పుడే అనుభవము కలుగుతాయి కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తరే మూడు అనుభవములకు మూలంగా ఉండే ఓకే ఆ ధాతులే ఈ మూడు స్టేట్స్ మూడు అవస్థల సర్వము ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆ ధాతుడు అది బ్రహ్మ యాంగ్ర వస్థలో నేను ఒక వ్యక్తిని అని వీడు అనుకుంటాడు ఆ వ్యక్తి బ్రహ్మ కాదు స్వప్నావస్థలో మరో వ్యక్తిగా ఉంటాడు ఆ వ్యక్తి కూడా బ్రహ్మకాదు సుశుక్తిలో అవ్యక్తము ఏమీ తెలియని అవ్యక్తము అది బ్రహ్మకాదు జాగ్రత్త వ్యవస్థలోని వ్యక్తిని ఆ వ్యక్తి చెప్తూ ఉన్న ప్రపంచమును ఓకే స్వప్నావస్థలేని వ్యక్తిని ఆ వ్యక్తి చెప్తూ ఉండే ప్రపంచమును సుషుత్ అవ్యస్తమును కూడా ఏది ప్రకాశింపజేస్తూ ఉంటుందో లేదు ప్రకాశింపజేస్తూ ఉంటుందో అది బ్రహ్ ఓకే అది దేవుడు అర్థమేంటే మరి లేవడం జాగ్రణవస్తున వ్యక్తి కవితము అది నువ్వు కాదు అసలు నువ్వు ప్రశ్న వేస్తుంటే జాగ్రత్తవస్తున్న వ్యక్తి నేను కాను అని తెలియడానికి అంటే చేపట్టదు కాతే కాదు కస్తే పుత్ర సంసారో అతీవ విచిత్ర ఇది నేను నా భార్య ఈమె నా భార్య అన్నప్పుడు నేను భర్తను అనే వ్యక్తిగా నేను పడుకుంటాను అవునండి ఆ వ్యక్తిత్వము అది బరుల దేనికరు బరువుగా ఆ వ్యక్తిత్వంలో సుఖ దుఃఖముల మిశ్రమే ఉంటుందా లేకపోతే సుఖమే ఉంటుందా సుఖ దుఃఖములు మిశ్రమం ఉంటుంది తర్వాత మీరు ఎప్పుడైనా అలిసి సొలసి కొంత విశ్రాంతి కావాలనుకుంటే ఆ వ్యక్తిత్వాన్ని అలా టికెట్ పీట విశ్రాంతి జరుగుతుందా అది పక్కన పెట్టడం జరుగుతున్న చాలు ఇంత ఇంతమందికి విచారణ సరఫడుతున్నాయి ఆ వ్యక్తిత్వము కల్పితము కానీ మీరు పక్కన పెట్టాలి విజయాలు కల్పిటం జరిగింది అలాగే నేనే తనిపి అనే వ్యక్తిత్వము కల్పితం నేను ఆఫీసర్ని అది ఎంతకాలం ఉంటుంది అది వ్యక్తిత్వం వయస్సు ఉత్తర ప్రదేశ్ వచ్చింది అనుకుంటారు ఉత్తర ప్రదేశ్ రాగానే ఇంటికి పంపిస్తారు ఎక్స్ ఆఫీసర్ అంటారు మొన్న నరేంద్ర మోడీ గారు ఇరవై ఐదు సీనియర్ ఆఫీసర్లన్నీ ఇంటికి పంపించేశారు ఎందుకంటే మీద లంచం పుచ్చుకున్నారనే ఒక ఆరోపణ వచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఒక పార్టీ కొంతివు ఇంటికి ఇంటికి పంపించారు డిస్మిస్ చేసి ఇంటికి పంపించేసారు బలవంతంగా రిటైర్ చేయించి పంపించేశారు ఇంట్లో వాళ్ళ ఆఫీసర్ కాదు కాబట్టి ఆయన ఆఫీసర్ అనే వ్యక్తిత్వము కూడా అది వదిలి కల్పిటం మీరు మనస్సుకి అవసరమైన మనిషికి విశ్రాంతి దొరకాలంటే ఉపాధి కానీ అసలు ఎందుకు అలసిపోతున్నాడు రెండు మీరు చూసుకోండి నేను భర్తను బాధలను తండ్రిని కొడుకును ఆఫీసర్ని ఇది అది అని అలసిపోకూడదు అది కొంచెం పక్కన పెడితే విశ్రాంతి దీన్ని ఈ వ్యక్తి అనేది కల్పటము వ్యక్తిత్వములలో అతీతమైన చైతన్యం లేదు కలిగో అది నా స్పంతో అని అర్థం చేసుకోవచ్చు స్వప్నావస్థల పెట్టుకుంటాడు అది తెలుసుకొని వాళ్ళ గురించినప్పుడు దాన్ని దృష్టాంతంగా తీసుకుంటాను ఈ ప్రశ్న ఈ ఏమంటారు మీరు జనక మహారాజు అడిగాడు నిన్న స్వప్నంలో నేను తెచ్చగాలను ఉదయం మహారాజును నేను అసలు ఎవరు అని మంచి వేదాంతగా ఆ ప్రశ్న అడిగాను వేదాంతలు ఆ విచరానికి తప్పు నేను మహారాజు మీద కరెక్ట్ అని అట్టు కట్టుకుంటా ఆయన వేదాంత వెనుక అడిగేదాడు అడిగే అధివంతుడు ఎందుకు నువ్వు రోజులు జరుగుతుంటాడు అదే కాదు నువ్వు మహారాజుగా చెప్పలేదు నువ్వు రంగులు కలుగుతున్నావు అట్లా ఓ మహాత్ముడు ఉన్నాడు మహారాజు తెలుస్తూ వీక్షకు వెళ్ళాడు వీక్ష అయిన తర్వాత ఆయన మహాత్ముడు నడుస్తున్నాడు బాహ్యాలు కింద నడుస్తున్నాడు మహారాజు కూడా ఐదు కొడు నాలుగు అడుగులు నేర్చుకున్నాడు అమ్మో ఈ కబుర్లు ఆ కబుర్లో మహారాజు అన్నాడు మహాత్మాజీ ఇంకో తేడా ఏంటి అని అడిగాడు అయితే మా తేడా అతను అంటే తేడా ఏమి నేను ముక్కులను నేను బంగులే అంటే మహారాజు దీంట్లో బంధుమే ఉండండి నేను నేను ఉన్నాను నేను ఉన్నాను బంధుమే ఉంటాను అడిగాను అంటే మహా ఆయన చెప్పారు నేను ఇక్కడే వెళ్తున్నా ఇంక నేను అరెస్ట్ వెళ్ళను నేను ముందుకే పోతున్నాను ఇంకా వెనక్కి వెళ్ళదు నువ్వు నాతో ఇది చెప్తే నువ్వు ముక్తుండవు నేను వెనక్కి అంటే మహారాజుతో నేను బజ్జండి అరెస్ట్ చేస్తాను కాబట్టి ఒక వ్యక్తిత్వము ఆలోచించి కూర్చుంటే అదే మనిషి స్వప్నంలో ఉన్న వ్యక్తిత్వము స్వప్నావస్థ ఉంది బంధమే కానీ స్వప్నం నుంచి బయటికి రాగానే అది కోరింది కాబట్టి బంధం కాదు అవ్యక్తము ఏమీ తెలియనిది మన స్వరూపం ఎలా అవుతుంది ఏమీ తెలియని దాడిని కూడా ప్రకాశింపజేసేది మన స్వరూపం కాబట్టి ద నో పర్సన్ ఆఫ్ ది స్వీట్ ఈజ్ నాట్ మై సెల్ఫ్ ద పర్సన్ ఆఫ్ ది డ్రీమ్ ఐఎమ్ నాట్ ద పర్సన్ ఆఫ్ ది లైఫింగ్ ఐఎమ్ నాట్ దెన్ వాట్ యాజ్ మై అది నేను ఎవరు ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేసా ఎదుక ఏదిగలదో అదే నేను మరి అది బ్రహ్మ అన్నారు కదా ఇక్కడ ముందు బ్రహ్మ ప్రకాశింపజేస్తుందన్నారే ఆ బ్రహ్మే నేను అని మీరు తెలుసుకుంటే మీరు సకల బంధములోని విరుస్తుడవుతారు సర్వబంధం ఇప్పుడు దీనికే మోక్షము అంటారు కాబట్టి వేదాంతల యొక్క అన్వేషణ ఈ వేదాంతగా అన్వేషణ బాహ్యముందు ఉండదు కర్మ కర్మలు ఉంటారు కర్మే అంటే కర్మకు కట్టుబడిన వాడుకు ఉంటాడు వాడి అన్వేషణ సుతరాము బాహ్యము ముందే ఉంటుంది కర్మ ద్వారా అన్వేషిస్తాడు వాడికి స్వర్గం కావాలంటే కర్మ చేస్తాడు ఈ లోకంలో భోగాలు కావాలంటే కర్మ చేస్తాడు సంతానం కావాలంటే కర్మ చేస్తాడు అన్నిటికీ కర్మే చేస్తాడు కర్మ ద్వారా వాడు తను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని ప్రయత్నిస్తాడు అది కర్మ యొక్క లక్షణం అరే భక్తుడు ఉండాలనుకోండి భక్తుడి ద్వారా ఉపాసన ద్వారా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ఉపాసకుడు ప్రయత్నిస్తాడు ఉపాసకుడికి కష్టం వస్తే ఏదో ఉపాసన చేసి ఆ కష్టం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు ఉపాసకుడి ఏదైనా ఒక లక్ష్యమని చేరుకోవాలనిపిస్తే ఉపాసన ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తారు ఈ వేదాంతి కల్ఫ్యూగా వీరికి కష్టం వచ్చినప్పుడల్లా కర్మ వెంట ఉపాసన వెంట పడతారు వేదానికి ఎలా ఉండాలి జ్ఞానానికి తట్టుబడి ఉండాలి కదా కష్టం వస్తే జ్ఞానం ద్వారా కష్టాన్ని పరిష్కారం చేసుకోవాలని చూడాలి కదా ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే జ్ఞానం అనే మార్గం ద్వారా దాన్ని చేరుకోవాలి అని ప్రయత్నించాలి కదా కర్మయోగే సాంఖ్యానం జ్ఞానం యోగే కర్మ లేదేరు యోజన జ్ఞానం ఏమేరు సాంఖ్యానం కర్మయోగే యోజన కర్మ అయినందు కర్మ మార్గంలో వాళ్ళు అన్వేషించుకుంటారు జ్ఞాన ప్రధానులు సాంఖ్యులతో జ్ఞాన ప్రధానులు అయితే జ్ఞాన మార్గంలో వాళ్ళు అన్వేషించుకుంటారు మీరేమో మాది జ్ఞాన మార్గంలో కర్మ మార్గంలో అన్వేషిస్తున్నారంటే అది అది కల్పి అది ఫైవ్ అది వర్క్అవుట్ కాదు కాబట్టి మనం జ్ఞానమార్గంలో విశ్వలను అన్వేషించాలి అంటే విప్రీతంగా దృక్కు ముందు ఈశ్వరుని అన్వేషించాలి తప్ప దృశ్యంలో ఈశ్వరుని అన్వేషించేది అని ఉండదు కాబట్టి మనకి బంధ విముక్తి దృక్కు ఈశ్వరుని అన్వేషించటం ద్వారానే లభిస్తుంది తద్ బ్రహ్మాహమితి జ్ఞాపంధై ప్రముచ్చే ఓకే అందం శ్లోకాన్ని అవచ్చాక సత్ బ్రహ్మా అహం ఇది జ్ఞావా జాగ్రత్తస్వప్నసు జాగ్రదవస్థ స్వప్నావస్థ సుశుప్త్యవస్థ మొదలైన ప్రపంచమును ప్రకాశతే ప్రకాశింపేచున్నదో ఇలా నిలిచిపెట్టాలి దాంట్లో ప్రకాశయ నిలిచిపెట్టాలి ఓకే లేకపోతే నిచ్చిపెట్టకుండా ఇంకో పద్ధతి ఇంకో ఇంకో రకంగా ఓకే జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచము ప్రకాశతే ప్రకాశిస్తున్నదో నిత్యం లేకపోతే మంచి పెట్టుకోవాలి ఓకే నిచ్చి పెట్టుకుంటే వ్యక్తి ప్రథమా యొక్క వచనంగా చెప్పుకోవచ్చు తదు ఆ చైతన్యమే బ్రహ్మ పరమాత్మ అహం అది నేనే ఇది అని జ్ఞావా తెలుసుకుని సర్వబంధు సకల బంధములను ప్రముఖ్యతే విముక్తుడున్నాడు అంటే తెలుసుకోవడము అంటే తెలుసుకోవడం రెండు రాల ఇక్కడ తెలుసుకోవడం ఇక్కడ తెలుసుకోవడం వీళ్ళు కూడా వేదాంత విద్యార్థులు ఇంటి వాళ్ళు కూడా ఈ తేడాన్ని గమనించకపోవడం అనే దురదృష్ట పరిస్థితి మనం ఇక్కడ అక్కడ కనపడుతుంది ఇక్కడ తెలుసుకుంటే ఏదో డిపార్ట్మెంట్ లో జైన్ అవుతారు మ్యాథమాటిక్స్ డిపార్ట్మెంట్ లో జైన్ అవుతారు వాళ్ళు అక్కడ టీచర్లు ప్రొఫెసర్లు వాళ్ళు పాఠాలు చెప్తారు మీరు తెలుసుకుంటారు వేదాంత క్లాస్ కు వెళ్ళారనుకోండి వేదాంత కోర్స్ వెళ్ళారనుకోండి అప్పుడు కూడా ఇక్కడే కలుసుకున్నాడు అనుకోండి మీకు సర్టిఫికెట్ వస్తుంది డిగ్రీ వస్తుంది మీరు మళ్ళీ మీరు దాంట్లో ప్రొఫెసర్ గానో టీచర్ గానో అయ్యి మీరు ఈ సర్టిఫికెట్ మళ్లీ మీకు ఇతర్లు ఒక ప్రొఫెషన్ లెటర్ కూడా ఉంటాయి మ్యాథమెటిక్స్ టీచర్ అవుతాడు వేదాంతా చూడ వేదాంత టీచర్ అవుతాడు ప్రొఫెషన్ లెట్ అంగ్రాడిక్స్ టీచర్కి యూనివర్సిటీ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు వేదాంత టీచర్కి సమాజము ఇంకో విధంగా ఆ సమాజం వాళ్ళను పోషిస్తూ ఉంటుంది ఉదాహరణకి సర్కార్ దృష్టిలో ఉంది మా నాన్నగారు చెప్పారు చిన్నప్పుడు ఎందుకంటే ఆ నియమం ఎవరైనా సరే పాలిల్ని చదువుకుంటే అంటే అష్ట జై సిద్ధార్థి మొదలైన వ్యాకరణ శాస్త్ర గ్రంథాలు ఎవరైనా చదువుకునే మాట వాళ్ళకి ఫ్రీగా బోధులందరికీ స్టైఫల్ చే వ్యవస్థ ఉండేది అంటే కేవలం అంటే వాళ్ళని చదువుకుంటే చాలు చదువుతున్నంత కాలము బోల్డింగ్ వ్యవస్థ ఉండేది అలా గ్రామంలో సత్రం ఉండేది మా ఊళ్ళో నేను పుట్టిన గ్రామంలో సత్రం ఉంది దాంట్లో ఇద్దరం ఇప్పుడు ఉంటుంది వాళ్ళు వాళ్ళు వ్యాకరణం జరుగుతుంది అలాగే పల్లీ గల అని ఒక గ్రామం ఉన్నది కొంచెం పెద్ద గ్రామం అక్కడ సత్రం ఉన్నది పల్లీ గల సత్రం ఈ వ్యాకరణ భోజనం ఉన్న వాళ్ళందరూ చల్ల భోజనాలు చేసే వాళ్ళు భోజనం పెట్టి వ్యాకరణం ఎవరు భోజనం పెట్టాలి కాబట్టి ఆ రకంగా సమాజము పోషిస్తూ ఈ చదువులన్నీ ఇక్కడ ఉంటాయి వ్యాకరణం ఇక్కడే ఉంటుంది మ్యాటమేటిక్ చదువు ఇక్కడే ఉంటుంది ఆఖరికి ఉన్న వాళ్ళు వేదాంతం కూడా అయితే మనం వేదాంకలగాలి మిగతా వాళ్ళకి కలగకుండా పర్వాలేదు వ్యాకరణం కలిగి బంధువు కలుగుతుందని ఎక్కడ చెప్పలేదు మ్యాథమాటిక్స్ వల్ల బంధుమిగలుగుతుంది అని అక్కడ చెప్పలేదు వాటికి ఉంటే విధంగా పట్టుకుంటుంది వేదాంతం వల్ల కలగాలి కానీ గలనంద ఎందుకు కలగటం లేదు అడగాల ఈ ప్రశ్న వేయాల ఈ ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేద కాన్ఫిడెన్స్ అవుతాం ఆయుర్వేదాన్ని అనుభవించశ్న వేయాలి మనం ప్రతి వ్యాధికి మొదటి మనం ఉపన్యాసాలు చెప్తున్నాం కానీ మనం ప్రతి వ్యాధికి క్యూ చేయలేకపోతున్నాం ఎందువల్ల అని ప్రశ్న వేసుకోవాలి కదా వాళ్ళు వేసుకో జ్యోతిష్ కాన్ఫిడెన్స్ అవుతుంది మనం ఫ్యూజన్ మనం అన్ని సందర్భాల్లో ప్రత్యూ చేయలేకపోతున్నాము తర్వాత మనం ఏదైనా ప్రొడిక్ట్ చేసినా వేసిగా జనలాగా మీ కమిట్మెంట్ దేనికి కమిక్ట్ కాకుండా ఉంటుందే తప్ప ఏదో స్టాక్ మార్కెట్ ప్రొడిక్షన్స్ లాగా ఉంటుందే తప్ప ప్రశ్న ప్రొడిక్ట్ చేయలేకపోతున్నాము కారణం ఏమై ఉంటుంది అదే ప్రశ్న వాళ్ళు ఈ వేదాంతను మనం బంధువు నుంచి అది వేసుకోవాలక్కర్లేదా లేదా తా కాన్ఫరెన్స్ ఉన్న రాజమండ్రిలో ఎలా అంత కాన్ఫిడెన్స్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళా నేను ప్రశ్న చేశాను ప్రశ్న వెళ్ళాలా తెల్లగా ఎందుకు అంటే తెలుసుకుంటే నేను విషయం మనం అంటున్నాము చిలకమనిసినట్టుగా తెలుసుకోవడమే ఇక్కడ తెలుసుకోవడం ఇక్కడ తెలుసుకోవడం ఇక్కడ తెలుసుకోవాలి ఉపయోగం చాలా తక్కువ ఏంటంటే ఉపయోగం ఇక్కడ తెలుసుకున్న వాళ్ళని తెలుసుకుంటే చెప్పమంటారా ఇక్కడ తెలుసుకున్నది హిమోన్ పర్వతములు చాలా ఎత్తుగా ఉంటాయి ఓకే హిమోన్ నిర్వతములో తెలుసు ఉంటుంది ఉంటుంది అదంతా ఇక్కడ తెలుసుకు ఇక్కడ తెలుసుకున్నదే ఇక్కడ తెలుసుకున్న వాళ్ళు చెప్పమంటారా లేదు స్వామిని ఎలా ఉందంటారా చెప్తారా హిమోత్ పర్వతాల్లో మంచి ఉంటుంది అన్నదానికి నేను స్వామిని అన్నదానికి తేడా ఉందా నిన్న హిమోత్ పర్వతాల్లో మంచి పడుతుందంటే మీకు నేను పోలీగ అక్కడ ఏంటి ఏర్పాటు చేయండి అక్కడ లేదు పర్వతాల్లో కదా మంచి ఎక్కడ కాదుగా నేను స్వామిలో అంటే నాకు పాలు పూజ మీరు అని వెంటనే ఫాలో అవుతుంది అవుతుందా అలాగే నేను విజయమాని అంటే రెండే ఫాలో అవుతుంది నేను ఇంటికి వచ్చేటప్పుడు అప్పు కాపీ తయారు చేసి నాకు ఇవ్వాలి కాబట్టి నేను చెప్పినట్టుగా నేను వింటే బాగుంటుంది నువ్వు చెప్పినట్టుగా మేము వెళ్ళాలే తప్ప ఇంకా నేను చెప్పినట్టు నచ్చారు అది న్యాయం కాదు కదా న్యాయవంతంగా ఉంటా కాబట్టి ఇంటి ఇచ్చుకోవడానికి ఆర్డర్ ఇచ్చుకోవడానికి ఇక్కడ నుంచి బ్యాంగళ ఐదు వందల కిలోమీటర్లు తెలుసుందా ఎక్కడ తెలిసింది ఇక్కడ తెలుసు నేను ఐదు వందల ఎనిమిది అందులో విన్నాను అది ఎక్కడ తెలుసు కాబట్టి ఈ తెలియడం లేదు ఈ తెలియడం లేదు చిన్నపిల్ల వారికి ఈమె నా తల్లి అని తెలుస్తుంది ఎట్లన్నా గమనించారా తెలుస్తుంది నేను ఒకసారి గమనించా ఆ కూలి పనులు వేస్తూ ఉంటుంది అక్కడ ఏదో వెజి తమితే మేస్త్రీ ఉంటారు మేస్త్రీ స్కిల్డ్ వర్కర్ ఈ పట్ట మోసింది సిమెంట్ మోసింది కలిపింది అన్స్కిల్డ్ వర్కర్స్ దాంట్లో లేడీస్ ఉంటారు ఈ లేడీస్ పని ఏంటంటే ఆ ఇటకలకి కలిసి అక్కడ మేస్త్రీకి ఇస్తూ ఉండడం వాళ్ళ అక్కడ కూర్చొని ఆ లంబము వేసి డైరెక్ట్ గా కడుపుతూ సిమెంట్ వస్తుంది ఈ పని కేవలం ఇటకల్ మంది కూడా ఓకే అది నేను కోరుకున్నాడు రెండేళ్ల పిల్లాడు ఆ మాయో బయో కొడుకో కుటువంటి కూర్చుంటే ఈ రేట్ల కలపం ఆ పిల్లలు ఆడుకుంటున్నాడు ఆ మంచిగా ఆడుకుంటున్నాడు నేను మైలీకి చూశా రెండవ అంత శ్లోకి చూశా చూసిన నాకు నా దగ్గర శాక్యులెట్లు ఉన్నాయి ఈ శాటిలెట్లు మనం కూర్చొని మనం ఎంత బానే శాటిలెట్లు మనం తీర్చేది ఒక శాటిరెట్లు పిల్లలకి ఎలా పెట్టాల్సి ఆ పాపం ఆ పిల్లలు మూడేళ్ళో నాలుగేళ్ళలో పిల్లాడో పిల్ల గుర్తు లేదు వాళ్ళు చాక్లెట్ ఖరీదైన చాక్లెట్ ఎప్పుడు తిని ఉండదు ఇరవై లక్షలు కాదు తిని ఉండదు నేను చాక్లెట్లు తీసుకుని అబ్బాయికి శిశువుకి బాబు గుడ్డావు వాళ్ళు అందులో తగ్గించిన అమరావతికి వెళ్ళిపోయారు అంటే కొత్త వాళ్ళు వేషం అనేది ఎట్లా ఉందని అవుట్ ఆఫ్ కైండ్ ఆఫ్ అన్సర్ అన్సక్సెబుల్ ఫియర్ కాదు పెరిగితేనే అమరావతికి అమ్మ దగ్గర ఎన్ని రోజులు స్వామి సాధినిపిస్తున్నట్టు తెచ్చుకో అని అమ్మకి ఎంకరేజ్ చేసింది మెల్లమెల్లగా సందోహిస్తూ సందోహిస్తూ నా దగ్గరకు వచ్చే రెండు సాధ్యూ చే అక్కగా నేను చూసేసి సాధ్య కనిపిస్తుంది అమ్మ సో ఆ బాబుకి లేదా శిష్యుడికి ఈమె నా తల్లి షీరింగ్ మై ప్రొటెక్షన్ షీ మై సోల్ సోల్ అండ్ సోల్ అని తెలుసు ఎక్కడ తెలుసు ఇంకా అసలు ఇది డెవలప్ అవుతాడు ఇది డెవలప్ అయిన తర్వాత ఇది పోయింది అలా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీరు సగల బంధములు తెలుసుకుంటాను అవి తెలుసుకోవడం అంటే ఆ తెలుసుకోవడంలో పేడాన్ని నివరూ ఉండాలి అంతేతంగా నేను అంటాను ఈ ప్రత్యక్ష అనుమానాది ప్రమాణములన్నీ కూడా ఇక్కడ వరకు వెళ్తాయి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళవు శబ్ద ప్రమాణము అంటే శాస్త్ర ప్రమాణము ఇది శబ్ద ప్రమాణం ఇది కూడా ఇక్కడ దాకా వెళ్ళే అభిపేయండి ఉపయోగమైనా ఉండదు మిగతావాడికి ఆ మాత్రం ఉపయోగమైనా ఉంది నేను కూడా అలాంటి ఉపయోగమే ఉంటుంది నేను ప్రోత్సహం వచ్చిన నేను మళ్ళీ అది ఇక్కడికి వెళ్ళే ఇక్కడ ఎదుటి దిగాలి రంగమహర్షిందరూ ఇక్కడి నుంచి పైకి ఎక్కాలని అంటూ ఉంటా ఈ చక్రాల తీసుకున్నారు చక్రాలు చక్రాలు ఏ చక్రాలే కాల చక్రమే చక్రం దాంతో దగ్గర తిరుగుతూనే ఉన్నా ఇంకేమి చక్రాలు ఆ చక్రాలు తిప్పుకొని చాలుద ఈ చక్రాలు పైకి వెళ్ళాలి అంటారు అవన్నీ పక్కన పెట్టవా అనుభవానికి అందరి మాటలు అనుభవానికి సంబంధం లేని మాటలు చెప్తే ఉపయోగమేముండదు అనుభవానికి దగ్గరగా వచ్చి మాటలు మాట ఈ చక్రాలన్నీ తీసుకుంటున్నట్టు ఇక్కడ చేసిన జ్ఞానము అది ఏమన్నా జీవితేమో చూడు అది ఇక్కడ నుండి ఇక్కడకి దిగాలి అనే జ్ఞానం ఎక్కడుంటే ఉపయోగమే ఇక్కడి నుంచి ఇక్కడికి దిగాలి శ్రీరామకృష్ణ ఆయన జీవితం పొందాలనే ఆయన జ్ఞానం లేదు మిగతా వాళ్ళ జ్ఞానం లేదు మిగతా వాళ్ళు ఇరిపిడి జ్ఞానము ఆయన అనుభవ జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం కాదు ఇక్కడ జ్ఞానం సర్వబంధం ప్రముఖ ఇప్పుడు నేను స్వామివే కని తెలుస్తున్నా అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే నాప్ సిం అని అంటారు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ వాళ్ళు మాన్యువల్ ఒకటి ఉంది నేను చదివాను మాన్యువల్ కొద్దిగా ఒకటి చిన్నదిగా ఉంటుంది మాన్యువల్ అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకాయాక్టర్స్ ఇండియాలో ఇంకా సైకాయాక్టరీ అంత పెద్ద డెవలప్ కాలా ఈ మధ్యన అవుతూ ఉంటే మనం దాంట్లో నార్స్టిసిస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్స్ అని ఉంటుంది ఎంపీడీ ఎలా ఉంటాయో అప్సెసివ్ కంపల్సివ్ డిజాస్టర్స్ hyper-attention, హైపర్ ఎటెన్షన్ హైపర్ యాక్టివిటీ disorder, ఎఫిషియన్సీ డిజాడర్ యంగ్ డిజార్డర్స్ జనరల్ అయితే అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా గటించి డయాగ్నాస్టిక్ మాన్యువల్స్ నాస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్ అని ఉంటుంది అది మనం సమాజంలో చూసే నా డిజాస్టర్ ఈజ్ అసిస్టిక్ narcissism, అనే డిజార్డర్ లో ఉన్నాడు ఈనా అని మనం తెలుస్తూ కాబట్టి వెజార్డు చదివేది నార్త్ స్టేషస్టిక్ పర్సనాలిటీ డెవలప్ చేయడం కోసం కాదు మీకు గురూడర్ ఈ నార్ స్టేషస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ మాన్యువల్లో ఎవరి లెవెల్లో ఉంటారు అని చెప్తే ఈ సెలబ్రిటీస్ ఉంటాను అంటే సినిమా పొలిటికల్ పవర్ పీపుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ మొదలైన పవర్ఫుల్ పీపుల్ అందరూ అందరూ నాన్ సిస్టిక్ కానక్కర్లాంటి వాళ్ళలో ఈ నాన్ సూసి మన దోషం ఉన్నవాళ్ళు అలాంటి సోషల్ లేడర్ లో బాగా పైన ఉన్న వాళ్ళలో అక్కడక్కడక్కడ మనకి దోషం కనబడుతుంది బట్ అదే ఆ మ్యాన్యువ ఇంకా రాష్ట్రం ఎలిజియస్ భూమి ధరలో మీకు దోషం అవుతుంది అలాగే కల్చరల్ డరంలో అంటే మ్యూజింగ్ కర్ణాటక మ్యూజిక్ విఆర్ ది గవన్స్ ఆఫ్ కర్ణాటక నుంచి కానీ ఆర్స్ ఉంటుందం